సంకీర్తన రెండు వందల తొంభై ఐదు తన రూపము చూపెన్ కలదింతక్షణ పరుడై నరునకు అండనే తెలిపే మహామహిమ దండి విడిచి తన దయతో అర్జునుడుండగా మగటిమివడబడలికే మగుడగ కుల ధర్మములు పుణ్యములు తెగి పార్దు నకుపదేశించ నగుచు అతనితో నానాగతులను నిగమము నియమము నిజమిరిగించన్ వెరపు మిగుల నా విజయుని మనుమని పరిక్షిత్తుతగ బ్రతికించెన్ తిరువేంకటగిరి దేవుడు తానై గరిమల భారత కథ కలిగించన్